వాడు వాడి మనస్సు ఎందుకని ప్రసవ వేదన కాలంలోనూ వాడు ఉన్నాడు వాడి మనస్సు వేరుగానే ఉంది మరణ వేదనలో కూడా వాడు వాడి మనస్సు వేరుగానే ఉంది ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడా జంటగా ఉన్నాడా గమనించాలన్నమాట నేను మనసు కంటే వేరై ఉన్నానా మనసే నేనే ఉన్నానా నేను జగత్తు కంటే వేరే ఉన్నానా జగత్త నేనే ఉన్నానా సుఖదుఖాల కంటే నేను వేరే ఉన్నానా సుఖదుఖాలే నేనుగా ఉన్నానా రాగద్వేషాల కంటే నేను వేరుగా ఉన్నానా రాగద్వేషాలే నేనుగా ఉన్నానా ఈ శ్లోకం ఈ ఇన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతుంది అన్నమాట ఎందుకని దుఃఖం అనేదానికి కారణం రాగద్వేషాలు రాగం వల్ల కూడా దుఃఖం వస్తుంది ద్వేషం వల్ల కూడా దుఃఖం వస్తుంది రాగం వల్ల దుఃఖం రావడం ఏంటండి రాగం వల్ల దుఃఖం రాకూడదు కదా తనకు అనుకూలమైన వాళ్ళు తనకు ప్రియమైన వాళ్ళు అందరూ తన చుట్టుపక్కలే ఉన్నప్పటికీ తాను వారందరి మధ్య నివసిస్తూ ఉన్నప్పటికీ అన్నీ తనకు అనుకూలమైన వస్తువులన్నింటినీ ఏర్పాటు చేసుకున్నప్పటికీ చూడండి ఇటలీ నుంచి శిల్పాలు తెచ్చుకున్నాడు ఆస్ట్రేలియా నుంచేమో రత్నాలు తెచ్చుకున్నాడు అమెరికా నుంచేనేమో డాలర్లు తెచ్చుకున్నాడు అన్నీ తనకిష్టమైనవే తెచ్చుకున్నాడు ఇంట్లోనే పెట్టుకున్నాడు అక్కడ ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏదైతే బాగుంటుందని అనుకున్నాడో అవన్నీ తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు కానీ దుఃఖం పోలీ ఈ ప్రపంచంలో ఎవరెవరైతే తనకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది అలాంటి వాళ్ళనే ఏరి తెచ్చుకున్నాడు కానీ దుఃఖంపొలి ఆయన ఎంపిక చేసుకోని వాళ్ళు ఎవరైనా ఆయన జీవితంలో ఉన్నారా ఎవరి జీవితంలో అయినా లేరు కదా అందరూ ఆయన చేత ఎంపిక చేయబడిన వాళ్ళే ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మంది మానవులలో ఒక ఎనభై మంది నీ జీవితంలో ఉన్నారనుకోండి ఆ ఎనభై మంది ఎవరు ఎంపిక చేశారు నువ్వే ఎంపిక చేసుకున్నావు వేరే ఎవరు ఎంపిక చేయలేదు కానీ వాళ్ళ చేతే దుఃఖ ఏర్పడుతుంది వేదన ఏర్పడుతుంది ఎందువల్ల ప్రశ్నించమంటున్నాడు మనసు నేను ఒకటేనా మనసుకంటే వేరుగా ఉన్నానా నేను అన్న ప్రశ్న ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు మాత్రమే నేను చైతన్యాన్ని నేను జ్ఞానాన్ని నేను ప్రకాశాన్ని నేను ఆనందాన్ని నేను సత్స్వరూపుడను ఈ ద్వంద్వాల చేత ప్రభావితం కానటువంటి సత్స్వరూపుడను ఈ ద్వంద్వాలన్నీ ప్రపంచంలో శరీరధారులకు అందరికీ ఇవన్నీ సహజమే ఇందులో ఏం విశేషమేం లేదు కానీ ఎవరి జీవనాన్ని పరిశీలించినా ఎవరి జీవిత చరిత్ర గురించి అడిగినా ఏమండీ ఎలా ఉన్నారండి అనంగానే ఏం చెప్తారు ఏముందండి బాబు కాలిఫోర్నియాలో గడ్డి మండిపోతుంది అది అమెరికా అంతా అన్ని చోట్ల గడ్డి మంటలు అంటుకున్నాయి సార్ ఎవరండి అదిగా సూర్యభగవానుడు అంటించాడు ఒకే చోట అన్ని అంతమంది అన్ని అన్ని దేశాలలో అన్ని ప్రదేశాలలో గడ్డెలా అంటుకుంది సూర్యభగవానుడి ప్రభావం వల్ల అంటుకుంది పెద్ద సమస్య వచ్చింది అమెరికా దేశంలో అంతకుముందు ఆస్ట్రేలియాలో అంటుకున్నాయి ధవాన్లో అక్కడేమో అడవులు అంటుకున్నాయి ఇక్కడేమో గడ్డి అంటుకుంది ఇవన్నీ అంటిస్తారంటే ఎవరు అంటించరు ఇదంతా అది దైవిక తాపం సృష్టిలో అనేక తాపాలు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక తాపం అది భౌతిక తాపం అది దైవిక తాపం అన్ని దుఃఖాలని వేదం కేటగరైజ్ చేసింది అనమాట ప్రసవ వేదన నుంచి మరణ వేదన వరకు అన్ని వేదనలని కేటగరైజ్ చేసి ఏమిటి అయితే నీ వల్ల నీకే వచ్చేవి లేకపోతే ఇతరుల వల్ల నీకు లేకపోతే పంచభూతాల వల్ల వచ్చేవి ఇంతకు మించి ఏమన్నా కష్టాలు ఇవే ఇవే కష్టాలు ఎవరు దేనికోసం ఏడ్చినా ఆ ఏడవడం దేనికోసం కారణం ఏమిటి అని అన్వేషిస్తే వాడి వల్ల వాడికైనా వస్తుంది దుఃఖం లేదా మిగిలిన ఎనిమిది జీవరాశుల వల్ల వస్తుంది లేదా పంచభూతాల వల్ల అయినా వస్తుంది ఏమంటే నాకు ధ్రువ మండలం వలన కష్టం వచ్చిందన్నవాడు ఎవడైనా ఉన్నాడు దట్ ఈస్ బియాండ్ అతీతం అతీతం వలన ఎవరికి దుఃఖం రావడం లేదు కష్టం ఏర్పడడం లేదు ఈ సత్యాన్ని మనం గమనిస్తే నువ్వు ఎప్పుడైనా సరే దుఃఖాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి ఇప్పుడు అతీతంగా ఉండవాంపుల్ అస్ట్ సాక్షిగా ఉండవా సాక్షిగా ఉంటే నిన్ను ఆ దుఃఖం ఏం చేయలేదు సాక్షిగా ఉంటే నేను ఆ వేదన ఏం చేయలేదు కాబట్టి మానవ జన్మలో మానవుడు అతితంగా ఉండడం నేర్చుకోవాలా